య నమీకృష్ణ పరబ్రహ్మణే నమస్త భగవద్గీత ఏడు వందల శ్లోకాల గ్రంథం సంస్కృతంలో వేదవ్యాసుడు వ్రాసిన మహాభారతంలోని భీష్మ పర్వంలో భారతయుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణుడు అర్జునుడి మధ్య సంభాషణ రూపంలో కనిపిస్తుంది లక్ష శ్లోకాలున్న మహాభారతంలోని అతి చిన్న భాగం భగవద్గీత గీత మూల గ్రంథం కేవలం యాభై పేజీలలో ఇమిడిపోతుంది భగవద్గీతలోని వర్ణనలు అన్నీ తీసివేస్తే సుమారు ఆరు శ్లోకాలు కృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంభాషణల రూపంలో మిగులుతాయి ఈ సంభాషణపై ఇంత పెద్ద గ్రంథాలెందుకు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇద్దరు శాస్త్రవేత్తల మధ్య సంభాషణను ఊహించుకుందాం ఆ సంభాషణలో ఎన్నో శాస్త్రీయ విషయాలు పారిభాషిక పదాలు సామాన్య శ్రోతకు అర్థం కానివి ఉంటాయి గీతలోని ప్రస్తుత సంభాషణ ఐదు వేల ఎండ్ల క్రితం ఇద్దరు విద్యాధికుల మధ్య జరిగిన చర్చ ధర్మ సంబంధమైన వేదాంత సంబంధమైన గంభీర విషయాలపై చర్చ అర్జునుడు కృష్ణుడు ఇద్దరూ రాజ్యం చేసినవారు ఇద్దరు వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేసినవారు ఆనాడు రాజుల విద్యాప్రణాళికలో ఆన్వీక్షత్రయీవార్త దండనీతిష్ట శాశ్వతీ అనే నాలుగు అంశాలు ఉండేవి అంటే తర్కశాస్త్రం వేదాధ్యయనం వాణిజ్యశాస్త్రం దండతి ఇవన్నీ రాజ్యపాలకు అవసరమైన అంశాలు ఇందులో త్రయీ అంటే మూడు వేదాలు ఆ రోజుల్లో మూడింటినీ పరిగణించేవారు ఇవి ధర్మాన్ని అనగా వ్యావహారిక ధర్మం పారమార్థిక ధర్మం అనే రెంటినీ తెలిపేవి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ధర్మశాస్త్ర నిపుణులే అకస్మాత్తుగా అర్జునుడిలో తన ధర్మాన్ని గురించిన సందేహం మొలకెత్తింది దానికి సమాధానం ఇవ్వడం కృష్ణుడు చేసిన పని తర్వాతి కాలాల నాటి పాఠకులకు భారతకాలం నాటి ధర్మశాస్త్రంలోని సూక్ష్మమైన అంశాలు తెలియవు కాబట్టి పండితులు వ్యాఖ్యలు రాయడం జరిగింది ఈనాడు మనకున్న వ్యాఖ్యల్లో శ్రీ శంకరాచార్యుల వ్యాఖ్య ప్రాచీనమైనది కానీ తమకు పూర్వమే అనేక వ్యాఖ్యలు ఉన్నట్లు తమ ఉపోద్ఘాతంలో వారు వ్రాశారు అవి కాలక్రమేణా లుప్తమయ్యాయి శంకరుల తర్వాత శ్రీరామానుజులు శ్రీమధ్వాచార్యులు ఇంకా ఆయా సంప్రదాయ అనుయాయులనేకులు దీనిపై వ్యాఖ్యలు రాశారు అర్జునుడి ధర్మ సందేహానికి శోకానికి కారణం తాను తన బంధువులతో యుద్ధం చేసి వారిని చంపవలసి వస్తుందన్న బాధ యుద్ధం చేయడం కన్నా సన్యసించి భిక్షాటన చేయటం ఉత్తమమని అతడు భావిస్తాడు అంతకు పూర్వం పాండవులే తమ మిత్రరాజులతో మంతనాలు జరిపి యుద్ధానికి సైన్యాన్ని సమకూర్చుకుంటారు అర్జునుడు స్వయంగా కృష్ణుడి దగ్గరకు వెళ్ళడం ఆయన్ను యుద్ధంలో తన సారథిగా ఉండాలని కోరడం చూస్తాం అందువల్లే కృష్ణుడు అతనితో పాటు రావడం జరిగింది అలాంటి సందర్భంలో అర్జునుడే శోకంలో పడటం శ్రీకృష్ణుడికి ఆశ్చర్యం కలిగించింది అందువల్ల అతనికి తన ధర్మాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది కేవలం క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తే అర్జునుడు వినే పరిస్థితిలో లేనందున పారమార్థిక స్థాయిలో ఆత్మస్వరూపం భగవత్ స్వరూపం అన్నీ ప్రసంగవశాత్తు చెప్పవలసి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడి బోధన ఒక కౌన్సిలింగ్ లాంటిది తన కర్తవ్యాన్ని విస్మరించిన అర్జునుడికి ఒక విశాలమైన దృష్టికోణం నుంచి అతని పరిస్థితిని విశ్లేషించి చూపించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు హింసను ప్రేరేపించాడని అర్జునుడిని యుద్ధానికి పురిగొల్పాడని అనడం సరైన వాదన కాదు గీతాభాష్యంలో శంకరుడు స్పష్టంగా నచత్ర యుద్ధ కర్తవ్యతావిధీయతే అని స్పష్టంగా వ్రాశారు అంటే ఇక్కడ యుద్ధం చేయమని పురిగొల్పడం లేదు స్వధర్మాన్ని మరచి పరధర్మమైన భిక్షాటన అనేది బ్రాహ్మణుడి ధర్మం భిక్షాటనాన్ని తీసుకుంటానడం తప్పు అని కృష్ణుడి భావం అని శంకరుడు వివరించారు మంచికి చెడుకు జరుగుతున్న సంఘర్షణ భారత యుద్ధం అందులో ధర్మాన్ని నిలబెట్టడం క్షత్రియుడి కర్తవ్యం అందువల్లనే ఈ ఉపదేశం ఈ సందర్భాన్ని మనం సరిగా అవగాహన చేసుకోవాలి భగవద్గీతపై శంకరుల తర్వాత కూడా అనేకులు భాష్యాలు వ్రాశారు వారి భాష్యాలను వివరించడానికి మరికొన్ని వ్యాఖ్యలు వచ్చాయి ఇలాంటివన్నీ కలిపి వేయి పుటల గ్రంథంగా మనకు కనిపించినప్పుడు యుద్ధానికి సైన్యాలు మోహరించినప్పుడు ఇంత పెద్ద సంభాషణ జరగడం హాస్యాస్పదం అని మనం అనుకుంటాం కానీ సంభాషణ కాలం సుమారు రెండు గంటలు మాత్రమే పైన చెప్పుకున్నట్లుగా आनाट धर्मशास्त्र विवरण कई व्याख्य अवसरमी पैन गम भगवदी पद्धति अध्याया उगवद्गी उपनिष्त्स ब्रह्म विद्या संवाद पदीत अटे पाड़ी అని అర్థం నిచే పాడబడినది కృష్ణుడు పాటలాగా పాడాడని అర్థం కాదు శ్రేష్టమైన ప్రశంసనీయమైన ఉపదేశం అని అర్థం గీత అనే పేరిట ఇతిహాసపురాణాల్లో అనేక గ్రంథాలున్నాయి ఉదాహరణకు దాత్రేయ గీత అష్టావక్ర గీత పరాశర గీత హంస గీత ఇలాంటివెన్నో వీటన్నింటిలోనూ పరిమాణంలోనూ విషయ విశ్లేషణలోనూ పెద్దదైన గ్రంథం భగవద్గీత దీనికి పండితులు ఇలాగ అర్థం చెప్పారు భగవత గీత భగవంతునిచే చెప్పబడినది భగవతగీత భగవంతుని స్వరూపాన్ని గూర్చి చెప్పబడినది భగవతీ గీత పూజనీయమైన సందేశం గీతను బోధించేదెవరు వినేదెవరు బోధించేవాడు రాజ్యపాలన చేసినవాడు గృహస్థుడు వినేవాడు కూడా అటువాడే చెప్పిన స్థలం యుద్ధ భూమి యుద్ధం అంటే శత్రు సైన్యాలు చంపుకోవడాలు అని మాత్రమే అర్థం కాదు ఒక మానసిక సంఘర్షణ సమయంలో సరైన అవగాహన కల్పించడం కోసం చెప్పిన ఉపదేశం కాబట్టి ఇది అందరూ చదవదగినది సన్యాసులకై నిర్దేశించబడిన గ్రంథం కాదు మానవమాత్రుడైన ప్రతి ఒక్కరికీ వర్తించే గ్రంథం గీతలో శ్రీకృష్ణుడు ఎవరు కేవలం యాదవ వంశానికి చెందిన రాజప్రముఖుడు అర్జునుడి బావ మాత్రమేనా శ్రీకృష్ణుని బోధలో వంద పైగా నేను అహం అనే మాట వస్తుంది ఈ నేను అనేది పరబ్రహ్మను సూచించే పదం అంతేకాని ద్వాపరయుగం నాటి కృష్ణుణ్ణి సూచించే పదం కాదు కొన్ని సందర్భాల్లో సృష్టికర్తయ్యైన భగవంతుణ్ణి సూచిస్తుంది దీన్నే మున్ముందు వివరించడం జరుగుతుంది ఉపనిషత్సు అంటే ఉపనిషత్తుల ఎందు అంటే ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తులాంటిది ఉప ప్లస్ ని ప్లస్ సత్ అనే శబ్దాల కలయికతో ఉపనిషత్ అనే పదం ఏర్పడింది గురువు వద్దకు శ్రద్ధతో చేరిన శిష్యుడికి తత్వాన్ని బోధించడం అనే అర్థం ఈశావాస్యోపనిషత్ కేనోపనిషత్ మొదలైన నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఇదే తత్వం బోధింపబడింది ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాన్ని భగవద్గీతలోని ప్రతి శ్లోకంలోనూ చెప్పారనే అర్థం గీతపై వచ్చిన వ్యాఖ్యానాలు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది ప్రతి శ్లోకానికి మూలభూతమైన ఉపనిషద్వాక్యం కనిపిస్తుంది अंदके प्रसिद्ध श्लोकोपनिषा वो दुग्ध गोपालंदन पार्थो वत्सुर्भोक्ता दुग्धम गीतामृतम महतु अंटे उपनिषत्ल आवल तो पूरी श्रीकृष्णुणी గోపాలకుడిగా భావిస్తే అర్జునుడు లేగదూడ స్థానంలోని వాడు ఉపనిషత్తుల సారమే గీతామృతం అనే పాలు దూడకు చేపు వదిలిన తర్వాత మనం పాలు పెతుక్కున్నట్లే మనలాంటి సుధీహి అంటే జిజ్ఞాసువులందరూ భోక్తలు ఆ అమృతం రోలటానికి అర్హులు ఇంపుగా ఉంది కాబట్టే అమృతం అని కాదు అజ్ఞానం వై మృత్యు అంటే అజ్ఞానం మృత్యు అన్నారు దాని నుండి కాపాడడానికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానమే అమృతం ఇది వేదాంత శాస్త్రంలో పరిభాష పారిషిక పదం బ్రహ్మవిద్యా బ్రహ్మ అంటే మనం త్రిమూర్తులని చెప్పుకునే బ్రహ్మ విష్ణుమహేశ్వరులలోని బ్రహ్మ కాదు త్రిమూర్తులలో బ్రహ్మశబ్దం పున్లింగం అంటే చతుర్ముఖ బ్రహ్మ అనే వ్యక్తి సరస్వతీదేవి భర్త సంస్కృతంలో దీనిని బ్రహ్మా అని దీర్ఘంతో వ్రాస్తారు బ్రహ్మ విద్య అనే పదంలోని బ్రహ్మలో బ్రహ్మ పదం నపూంసకలింగ శబ్దం అంటే బ్రహ్మ అనేది పురుషుడు స్త్రీ నపూంసకుడు మూడూ కాదు ఇదొక శుద్ధ చైతన్యతత్వం దీనిని ्रह्म्य स्वरूप्रह्म प्रति व्यक्ति चैतन्य रूपमंत चैतन्य रूप भाषा अलाध चैतन्यवापे ग्रंथम काब्ठी ब्रह्म विद्या యోగం అంటే కలయిక యుగ్ అనే సంస్కృత సంస్కృతాతువు నుండి వచ్చిన శబ్దం దాన్ని పొందడం యోగం ఉదాహరణకు ఫలానా వ్యక్తికి రాజయోగం లక్ష్మీయోగం వచ్చిందని వ్యవహరిస్తుంటాం భగవద్గీతలో కర్మయోగం సాంఖ్యయోగం భక్తి యోగం లాంటి పేర్లతో అధ్యాయాలు కనిపిస్తాయి సాంఖ్యం అంటే జ్ఞానం జ్ఞానం పొందడమే జ్ఞానయోగం కర్మను సరైన దృష్టితో ఆచరించడం కర్మయోగం ఇలాగే మిగతా అధ్యాయాలు కూడా జీవుడు బ్రహ్మలు ఒకటి అని చెప్పడం కూడా గీత ఉద్దేశం కాబట్టి ఆ కూడా ఇది యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదే సంవాదం అంటే విషయం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికై చేసే చర్చ ఇద్దరు సమాన పండితుల మధ్య జరిగే చర్చను వాదం అంటారు గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణను సంవాదం అంటారు ఇది ప్రశ్నలు జవాబుల రూపంలో ఉంటుంది సీతారామాంజనేయ సంవాదం మొదలైనవి ఉదాహరణలు గీతలో శ్రీకృష్ణుడు గురువు అర్జునుడు శిష్యుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి తత్వాన్ని బోధించాడు గనుక కృష్ణుణ్ణి ఉద్దేశించి కృష్ణం వందే జగద్గురుము అంటాం సకల వేదార్థ సంగ్రహ భూతం వేదార్థసారసంగ్రహభూత శాస్త్రం అని మరక విశేషణం వాడతారు శ్రీశంకరుడు వేదంలో ముఖ్యంగా కర్మకాండా ఉపాసనాకాండ జ్ఞానకాండ అని మూడు విభాగాలు లేదా అంశాలు ఉంటాయి కర్మకాండలో యజ్ఞయాగాదులు చెప్పబడతాయి మనుషులందరూ కోరుకునే విషయాలు నాలుగు వీటికే పురుషార్థాలని పేరు ఇవి ధర్మం అర్థం కామం మోక్షం అనే పేరు ధర్మం అంటే సంఘంలోని వ్యక్తిగా వ్యవహారం తద్వారా సుఖప్రాప్తి కలుగుతుంది అర్థం అంటే ఉన్నదానికంటే ఎక్కువగా అభ్యున్నతి కామం అంటే కోరిక అన్ని విధాల కోరికలు ఇందులో చెప్పబడతాయి మొదటి మూడింటిని సాధించడానికి చేసేవి యజ్ఞాలు యాగాలు మొదలైనవి ఉపాసనాకాండలో కూడా అర్థకామాలను గురించి ఏదైనా దేవతను ఉద్దేశించి చేసే ఉపాసనలు చెప్పబడతాయి జ్ఞానకాండ కేవలం తత్వబోధ చేసే గ్రంథ భాగం కర్మలతో సంబంధం లేని విచారణ కోరికలున్న దశలో చేసేవి యజ్ఞ యాగాదులు కేవలం తత్వం గూర్చి చేసే విచారణ ఆలోచన జ్ఞానకాండ అన్ని వేదాలకు చివరిలో ఈ విచారణ కనిపిస్తుంది ఈ భాగాలకే ఉపనిషత్తులని పేరు వేదాల వేదాలంతంలో చివరలో ఉండడం వల్ల వేదాంతం అని కూడా అంటాము ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత వేదం కర్మరు ఏ ధర్మశాస్త్ర గ్రంథమైనా వ్యక్తిని సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మింపబడుతుంది మొదట కావలసింది సమాజ భద్రత సమాజంలో సన్మార్గ ప్రవృత్తి దీనిని లోక సంగ్రహం అని రెండు రెండుసార్లు కృష్ణుడు గీతలో చెప్పారు సమాజంలోని వ్యక్తిని ఒక క్రమశిక్షణలో నడపడానికి కొన్ని నియమాలు అవసరం ఇవే వేదంలో చెప్పిన కర్మలు వీటిలో భాగంగానే దానము తపస్సు అహింస మొదలైనవి ఉంటాయి ఇవి చిత్తశుద్ధికి తోడ్పడతాయి చిత్తశుద్ధి కలిగిన తర్వాతనే తత్వాన్ని కూర్చి ఆలోచించడం మరిణంగా ఉండే అద్దంపై వస్తు ప్రతిబింబం ఎలా ఏర్పడదో అలాగే అనేక విషయాల చింతనలో మరినంగా ఉన్న మనస్సును తత్వంపై నిలపలేము అందుకే చిత్తశుద్ధి గురించి కర్మలు అందరికీ చెప్పబడ్డాయి కర్మ మార్గం అనుసరిస్తూ దానివల్ల పొందిన చిత్త నైర్మల్యం వల్ల కర్మలో సారం లేదని దీనికంటే ఉన్నతమైన సత్యం ఉన్నదని గ్రహించే స్థితిలో జ్ఞానమార్గం చెప్పబడింది లోకసంగ్రహం కోసం చెప్పబడిన ధర్మానికి ధర్మం అని పేరు తత్వ తత్వజిజ్ఞాస చేసేవాడి విషయంలో చెప్పబడిన ధర్మానికి నివృత్తి ధర్మం అని పేరు ఈ రెండు ధర్మాలని వివరించే గ్రంథం భగవద్గీత మనిషిని వ్యక్తిగానూ సంఘజీవిగానూ రెండు దృష్టికోణాల్లో సంస్కరించే గ్రంథం వేదాంతం మతం మతగ్రంథాలు విశ్వాసంపై నమ్మకంపై ఆధారపడేవి శివుని లోకం కైలాసమని ఆయన సామ్రాజ్యం ఇలా ఉంటుందని శైవ పురాణాల్లో చెబుతారు అలాగే లోకం వైకుంఠమని ఆయన సన్నిధి ఫలానా విధంగా ఉంటుందని విష్ణు పురాణాల్లో చెబుతారు అట్లానే బ్రహ్మను సత్యలోకంలో కృష్ణుడిని గోలోకంలో వర్ణించడం మొదలైనవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు అన్ని మతాల్లోనూ ఇలాంటి నమ్మకాలే ఉంటాయి వేదాంత శాస్త్రంలో ఇలాంటి నమ్మకాలపై చర్చ తక్కువగా ఉంటుంది దీనిలో ముఖ్యంగా బ్రహ్మతత్వం శుద్ధ చైతన్యం అని మనం పైన చెప్పుకున్న తత్వం విచారింపబడుతుంది అందుకే దీనిని దర్శనం అన్నారు అంటే సరైన దృష్టి సరైన అవగాహన ఇది అన్ని విశ్వాసాలకు అతీతమైనది ప్రతి సాధకుడు తన మనస్సుతో విచారించి తెలుసుకునే సత్యం మతం ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ దర్శనం ఆలోచించి అనుభవంలోకి తెచ్చుకునే విషయం అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో సామాన్యంగా ఉండేది మనిషి అతనిలోని మనస్సు యొక్క నిర్మాణం అందులోని రాగద్వేషాలు సత్వరజస్తమో గుణాలు మొదలైనవి కాబట్టి ఎవరు అంగీకరించినా అంగీకరించుకున్నా అందరికీ అన్వయించే విషయాలు ఇందులో ఉంటాయి అందుకే మనల్ని పాలించడానికి వచ్చిన పాశ్చాత్యులు చాలామంది దీనిని అద్భుతమైన గ్రంథంగా ఆదరించారు ఈనాడు ప్రపంచ మేధావులు అందరూ గీతా ప్రాశస్త్యాన్ని గుర్తిస్తున్నారు మన దేశంలో చేయులు వైష్ణవులు శాక్తేయులు శక్తిని ఆరాధించేవారు ఇలా అనేక మతాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రమాణ గ్రంథమైంది వేదప్రామాణ్యాన్ని అంగీకరించిన అందరూ आस्ति दर्शन असरी वेदसारम गीत स्वीक्रे अंत अताल व्याख्य दीन पै कीत सांख्ययोग कर्मयोग भक्तिगम सन्यास योग इलाक पेर् कई आत्मतत्वा तेजा की विभिन्न मार्ल स्वतंत्र मार्लू अभी पुरा మొదట్లో చెప్పిన సాంఖ్యయోగం ఒకటే జ్ఞానాన్ని గూర్చి చెప్పిన మార్గం మిగతావన్నీ కర్మయోగం యొక్క వివిధ రూపాలే కర్మ అంటే మనిషి బుద్ధిపూర్వకంగా నేను అనే భావనతో చేసేది కర్మయోగంలో ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అభ్యాసం చేస్తాడు ఆత్మ సంయమ యోగంలో అదుపులో పెట్టుకోవడానికి రకరకాల అభ్యాసాలు చేస్తాడు సన్యాస యోగంలో కేవలం కర్మల్ని వదిలేస్తాడు ఇవన్నీ మనసును శుభ్రపరచుకునే కర్మలే కావున కర్మయోగంలో భాగాలే జ్ఞానాదేవతు కైవల్యం అంటే జ్ఞానం వల్లనే మోక్షం అని ఉపనిషత్తులు పది పది చెబుతాయి మోక్షం ఏదైనా కర్మ వచ్చేది కాదు కర్మ వల్ల వచ్చే అన్ని ఫలాలు తాత్కాలికాలు నశించిపోయేవి మోక్షం నశించేది కాదు ఈ చింతన వ్యక్తి స్వంతంగా చేయడానికి వీర్లేదు వేదాంత వాక్యాలను ఉపనిషత్తులు వినాలి వాటిని సరైన గురువు వద్ద సరిగా అర్థం చేసుకుని మరణం చేయాలి అలా ఒకవైపు చేస్తూ మరోవైపు మనస్సును నిగ్రహిస్తూ ఉంటే అది జ్ఞానానికి దారితీస్తుంది ప్రస్థానత్రయం ప్రస్థానత్రయం అనే పదాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ప్రస్థానం అంటే మార్గం ప్రస్థానత్రయం అంటే మూడు మార్గాలు ఈ మూడు మార్గాలు పై చెప్పిన నిర్గుణ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికే ఇవే ఒకటి ఉపనిషత్తులు రెండు బ్రహ్మ సూత్రములు మూడు భగవద్గీత వీటిలో ఉపనిషత్తులు మూల గ్రంథాలు అనేక ఋషులు సంస్థాన్ని త్యజించి అరణ్యాల్లో తపస్సు దర్శించిన విషయాలు వివిధ ఋషులు వివిధ ప్రాంతాల్లో దర్శించిన విషయాలు కావున వారు చెప్పిన విధానంలో కొంత తేడా ఉన్నట్లు పైకి కనిపించినా సరిగా విచారిస్తే అభేదమే గోచరిస్తుంది వివిధ ఉపనిషద్వాక్యాల మధ్య ఏకవాక్యత యూనిటీ ఆఫ్ థాట్ సమన్వయం చూపడానికే బ్రహ్మ సూత్రాలు ఏర్పడ్డాయి వీటిని బాధరాయణుడనే మహర్షి వ్రాశాడు బాధరాయణుడే భారతం వ్రాసిన వ్యాసుడని వ్యాసుడు కాదని వాదాలున్నాయి అవి అప్రస్తుతం ఈ రెండు గ్రంథాలు పండితులకు వేద విజ్ఞానం ఉన్నవాళ్లకు సులభంగా ఉంటాయి భగవద్గీత భారతం అనే ఇతిహాసంలో చెప్పబడిందని తెలుసుకున్నాం భారతం మొదటి అధ్యాయంలో ఒక వాక్యం ఉంది ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపృం హేత్ అంటే వేదంలో చెప్పిన ధర్మాన్ని ఇతిహాసాలు రామాయణ భారతాలు పురాణాల ద్వారా విష్ణు పురాణం శివపురాణం మొదలైనవి విస్తరింపచేయాలి అని అర్థం వేదంలో చెప్పిన దానిని సులభ శైలిలో జనసామాన్యానికి అందించడం వీటి పని పై మూడు మార్గాలకు ఒకటే గమ్యం భగవంతుని తత్వం తెలుసుకోవడం ఈ ప్రస్థానత్రయం భారతీయ ధర్మానికి మూలభూతమైన గ్రంథాలు మనిషి పరిపూర్ణుడు తనలో పరిపూర్ణత లేదనే భావంతో ఆ పూర్ణత్వం బయటి వస్తువులతో లభిస్తుందనే ఆచతు బాహ్య వస్తువుల కోసం వెంపర్లాడుతుంటాడు ఆ వెంపర్లాట దుఃఖానికి దారితీస్తుంది దీనివల్లే రాగద్వేషాలు అంటే ఒక వస్తువుపై మక్కువ మరొక దానిపై ద్వేషం ఇది మనిషి స్వభావం ఈ రాగద్వేషాల విశ్లేషణే గీత మొత్తంలో మనకు కనిపిస్తుంది మనిషి స్వభావాన్ని పరిశీలించి మనిషి పరిపూర్ణుడు అని తెలపడం దాని ద్వారా శోకాన్ని తొలగించడం భగవద్గీత ఆశయం భగవద్గీత కేవలం బుద్ధితో అర్థం చేసుకుని దానితో ఆగిపోయే గ్రంథం కాదు ఇది సాధనకు సంబంధించిన విషయం ఇందులో చెప్పిన సాధనలు సాధకుడు స్వయంగా అభ్యాసంచేసి తనలో మార్పు తెచ్చుకోవడానికై ఉద్దేశించిన గ్రంథం ఇది ఇతరులను మార్చడానికి కాదు తన్ను తాను మార్చుకోవడానికి ఉద్దేశించినది సాధకుడు బ్రహ్మభావంలో ఉండడం ముఖ్య లక్ష్యం అది చేయలేనివాడు సమాజానికి ఉపయోగపడే విధంగా కర్మలు చేస్తుండాలి ఇది గీత లక్ష్యం